ప్రార్థం చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడ మహోన్నతుడ మహాగణుడసు ప్రభా పరిశుద్ర గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రం అయిన అబ్రహాసాకి యాక దేవ నా ప్రవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ లక్కులు మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జులపై నిలబెట్టుకున్నారా దేవరాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావం నూతనైన కృపను మాకు అనుగరించండి ప్రభావ నూతన అభిషేకం మాకు అనుగరించండి ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజ్జలు మీకు వర్ణాలు ప్రభావ నా దేవ నా ప్రభావ వివిధ కాల సమయంలో ప్రభు మీ సన్నికృష్ణం మీరు మాతో మాట్లాడండి మా జీతాలు సరిజేయండి ప్రభావ ఇక పరిశుభామడి మాకు అనుగరించండి వాక్యంలోని సత్యం మీకు గ్రహించలాగనా మాకు ఆత్మీ మాతో మాట్లాడడం ప్రభావ నా దేవ ఐశయానికి వర్ణాలి ప్రభావ ఇక సమాప్తి చివరి అంచులు మేముంటున్నాం ప్రభావ ఎంతో భయంకరమైన దినాలు జీవించాలా ప్రభావ మీరే మాత్రం మాట్లాడండి మాత్రం మార్గం చూపించండి పసుదాయినా గొప్పదనం పట్టుకు కనికరిని చూపించి మన ప్రార్థిస్తా నా దేవ నా ప్రభావ బహుశ్రమల కాలంలో ఉంటుంది ప్రభా తండ్రి ప్రతి దశలో ప్రభావ నేను మయమొచ్చి బిడ్డలుగా మేము ఉండాలా ప్రభావ ప్రతి శ్రమ మీకు విజయం పొందుకునే ప్రభావం మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమైనా నీతిని సత్యాన్ని ప్రభావ అనేక చోట్ల మేము ప్రకటించాలా బలమైన సాధన తయారు చేయ త్వరగా నడిపించాను ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ప్రభావ మీకు మీటింగ్ అంతట్లో మీరు మైంపు ఉందండి మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి ప్రభావ మీకు పరిశుధాత్మ ఇంప దయచేసి ఈ నామాన్ని మైమి తెచ్చుకోమను యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన అంతండి ఆమె ఊహించలే యే శయ్యా వందనం చీమిలూ నినాయ శయ్యా నీకు నా వందనం వర్ణించ గలనా నీ కార్యముల్ వివరించలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపినా నాయ్యా నీకు నా వందనం మేలులతో నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచి నిన్నుతి మేలుల తునా హృదయం తృప్తి పరచి రక్షణ పాత్ర నీచి నిన్నుతి ఇస్రయలు దేవుడా నా రక్షతయూ నూ నీ నామోను ఇ్రాలు దేవుడా నా రక్షకా నక్షకా స్తూ నూనీ నామోను మేలుల తులిపి నాయస నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు మేలుల తులి పినా నాయ సైయా నీకు నా వందనం ఊహించ లేని మేలుల తులి పినా నీకు నా వందనం వర్ణించ నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలుల ఊహించలే మేలుల తు పినా నాయ నీకు నా వందనం హలలు పరిషత్ రగుదేవా మీకు వంద సర్వన తరగతి తండ్రి మీకే స్తోత్రాలు ఇస్తాయా ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడి సజీవులు ఎక్కడ మీకు వనాలైనా ఈ ఉదే కాలంలో ప్రభావ మిమ్మల్ని సిద్ధించలాగనా ప్రాణించడా మీ యొక్క స్వరం వెళ్ళినా మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు వందలు ప్రభావ ప్రతి రోజు తనుమని మీరు అవకాశం బట్టి మీకే వందనాలు కొన్ని తగ్గట్లు నర్పించుకుంటున్నాం మార్లో తనమలి ఆ యొక్క తనుమల్ పెద్ద తీవ్రతను మీకు వందలు ప్రభావ సమర్థించుకున్నందుకు మీకు ఎంత బాధాలైన అటువంటి జీవితం నడిచేసినందుకు మీకు ఎంత బాధనాలు ప్రాభా మీ కొరకు ప్రతి చోట సాసనాలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో చివరి వరకు అంతం వరకు సహించాలన్నా సహాయపడండి ప్రస్తుత పరిస్థితులలో ప్రభావ ఏ రీతిగా మీకు ప్రవేశాలు ఎర్ర పెట్టినా వాటిని గ్రహించి వాటిని అన్నింటిలోకి చూపించాలా అన్నిట్లని సిద్ధపరచాలా మీ కొరకు తెలియక తరాన్ని మీరు కాపాడుతున్నారు ప్రభా అంటున్నాం నేను ప్రతి దశలో ప్రభావ ప్రతి కాలంలో మీరు ఒక చిన్న గుంపుని కాపాడుతూనే వస్తున్నారు ప్రభా అయితే నోవా జలపాల కాలంలో చిన్న గుంపును కాపాడి సుధర్మ గుమ్మర కాలంలో ఒక చిన్న గుంపును కాపాడి అదే రీతిగా ప్రభావ చిన్న గుంపును కాపాడుతున్నారు అలా గుంపులను మందరంలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం వాద్యంలో బలపరచండి మీరు మీకు సత్యాలను గ్రహించండి గ్రహించిన ఆత్మీయ నియోజనాలను నిప్పండి వాటిని స్వీకరించాలా విశ్వాసాన్ని బలపరచుకోవాలా అనుభవపూర్వకం అన్నింటి దాన్ని చూపించి ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో ఏ సుక్రిస్తాన ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమ్లైన్ ఆమ్లైన్ సాయంత్రము అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఈ చిన్నప్పటి నుంచి ధ్యానిస్తున్న అధ్యాయం నోటికి చూడకుండా చూసేస్తారు అన్నట్టు సండే స్కూల్ పిల్లలైతే అరీగా నేర్చుకున్న వాక్యం సరే ఈ వాక్యాన్ని చాలా సునాయకంగా ప్రకటించడం మనం నేర్చుకున్నాం ఎందుకంటే చిన్న పంచి ధ్యానించడం కాబట్టి యహోవా నా కాపరి మొదటి అదే మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేని కలుగుదు రెండవ వచనం పచ్చికదల చోటను ఆయన నన్ను పరిద చేయించున్నాడు శాంతికరమైన జలము యొక్క నన్ను నడిపించుతున్నాడు మూడవ వచనం నా ప్రాణం నగ ఆయన సేద తీర్చుతున్నాడు నామంను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు నాలుగవ వచనం గాడండకర లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయుడువు నీ దుడు కరయ్యూ నీ దండము నా ఆదరించు నా శత్రువులు ఎంత భోజనము సిగసంచున్నావు నూనెతో న తల అంటిన్నావు నా నిండి పండుచున్నది నేను బ్రతుకు దినముల అన్ని కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను కాబట్టి తెలుగులో గనిచ్చినప్పుడు ఒక రీతి ఉంటది చాలా ఆదరణకరంగా ఉండే వాచింగ్ ఇది చివరకాలం మనము ఆయనతో పాటు నివసిస్తాం ఆయననే మందిరము ఆయనలో మనం నివసిస్తాము మన గురుదేవి మందిరము మనలో ఆయన నివసిస్తాడు చివర కాలం అనేది దాని తర్వాత నేను బ్రతుకు దినీ కృపాక్షేమంలో నా వెంట వచ్చింది ఇందుకు ఈ విషయం నేను మీకు చెప్పాలనుకుంటానంటే ముఖ్యంగా ఆ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో వాకింగ్ గానీ ఆల్మోస్ట్ ఇంకా గంట సేపు కానీ గాఢ నిద్ర వస్తాను నా కంట్రోల్ కావట్లేదు నిద్ర ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా హెల్త్ బాగా లేకుండా కాడికి ట్యాబ్లెట్స్ లేకుండానే మేనేజ్ చేస్తూ ఉంటాను ప్రార్థన ద్వారా ఇంకా ఒక దశలో తప్పలేదు టాబ్లెట్ వేసుకోవడం ఎందుకంటే పండుగ వేలెక్కు వస్తున్నాం నిలబడి లేదు అంతగా వీక్ అయిపోయింది బాడీ సో ఎక్కడో వాటర్ ఇన్ఫెక్షన్ ఏదో అయింది నాకు ఆ ఇన్ఫెక్షన్ ని అర్థం చేసుకోలేదు నేను దాని నుంచి విడుదల పొందాలంటే సరే సాధ్యమైన కాడికి మెడిసిన్ తీసుకోనని తెలుసు నీకు తప్ప ఒక దశలో తీసుకోక తప్పదు ఇంతది కూడా చెప్పాను నేను తీసుకోవాలి ఎందుకంటే విశ్వాసముకి తగినట్లు మనము ముందుకు వెళ్తా ఉంటాను సేవ జీవితంలో ఈ మూడవ వచనము బహుదీరంగా నేను ధ్యానించిన దాని గురించి నేను జీతం చెప్పాలనుకుంటున్నాను ఏ ఈ వాక్యాన్ని మనం మన కాలానికి వాడుకోవాలనేది కానీ చివరి వచ్చినప్పుడు ఒకసారి చూపించి తర్వాత మూడవ వర్షం నేను నేను బ్రతిక దినం కృపా క్షేమంలో నా వెంట వచ్చును ఇది నువ్వు స్వీకరించాలా విశ్వాసంలో నువ్వు ఎంత కాలం బ్రతికించవో నీకు కృప అంటే ఆయన కృపలో ఉన్నంత కాలము నిన్ను దుష్టశక్తులు ముట్టలేదు ఈ లోకంలో ఎవరు నేను మోసం చేయలేదు అందుకు ప్రభ్వాన్ నీ కృప నాకు అనుగ్రహించను నీ యొక్క గ్రేస్ నా మీద పెట్టు ప్రభు అన్న ప్రార్థన నీకు అవసరం ఆయన కనికరము ఆయన మర్చి మనకి చాలా అవసరం అనేది ఆ క్షేమమే బ్రతికినంతకాలం మీకు క్షేమమే అని ఉంది వాక్యం కాబట్టి దీన్ని నువ్వు క్లేం చేసుకున్న విశ్వాసంలో నాకు ఎందుకు పర్వాలేదు శ్రమలు అంటే చాలా మంది క్రిస్టియన్స్ నాకు ఎందుకు ఈ బాధలు నేను ఎంతకాలం మీకు అనుభవించాలి ఎంతకాలం మీట్లా అనుభవించాలా నాకు స్థలంలో అర్థమవుతుంది మీకంటారు మనం అందరం శ్రమలకుండా వెళ్లిన వాళ్ళనే బహు కఠిన శ్రమలు మృణాంధకార శ్రమలు తీసిన మనం మరణం ఆల్మోస్ట్ దాని నోట్లనికి పోయి బయటకు వస్తే ఆల్మోస్ట్ చనిపోయి బయటకు వచ్చిన వాళ్ళం నియర్ డెత్ అనుభవాలు తీసుకు వాళ్ళం మన లైఫ్ లో ఎన్ని సార్లు రెండుసార్లు ఎంతో మంది వచ్చినారు ఎన్నో సార్లు యాక్సిడెంట్లో చనిపోవాల్సింది మేజర్ ఎలక్ట్రిక్ షార్క్స్ చనిపోవాల్సింది అన్నిటి నుంచి కాపాడుకుంటూ వచ్చిండ్రు కురుక్షేమం లేదని మనం వింటారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే చిరకాలము మనం ఉండబోతున్నాం ఆయన సృష్టించింది ఏది నాశనం కాదు అనేది నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాను ఈ శరీరం విడిచిపెట్టినా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మనం ఉపని ఉపన చూడాలంటే నువ్వు పాపకు జీవితంలో పుట్టినావు ఎప్పుడైతే పాపని గ్రహించి పాపని ఒప్పుకుంటావో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ లో మార్పు చెంది నేను రూపాంతరం జరిపంటాం ఒక దశ నుంచి ఒక దశకి ఒక దశ నుంచి ఒక దశకి చివరి దశని సంపూర్ణంగా రూపాంతరం అంటాం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం లేకపోతే ఒక దశ నుంచి ఒక దశకి ఆపకు జీవితం నుంచి పరిశుద్ధ జీవితానికి ట్రాన్స్ఫర్మేషన్ పరిశుద్ధ జీవితం నుంచి మనం చూడండి పరలోకొక జీవితం ఎందుకంటే అక్కడ పరిశుద్ధంగా ఉన్నాయి తప్ప ఏ అడుగు పెట్టలేదు నుంచి ఒక దశకైనా నడిపిస్తూ అనేది చివరికి మనము అక్కడ ఉండబోతున్నాం ఎంత పాటు పరలోకంలో అంటున్నాం పరలోకం ఎక్కడ వేరే లోకం పరలోకం అంటే వేరే లోకం అది పరలోకం అంటే పైనుందని వెళ్ళాలి పర అంటే వేరేది ఆ ఈ లోకం లాంటిది అది అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నాడు అయితే ఎటువంటి కళలు వచ్చినా ఎటువంటి దర్శనం వచ్చినా అదేంటంటే వార్నింగ్స్ లాగా కృష్ణుడు ఈ రీతిగా వాడి పన్నాగాలు పంటన్నాడు వాటి వాడి కుదితలను మీరు గ్రహించి వాటిని ఓడగొట్టాలా వాటిని వాటిని పడగొట్టాలా ఆయన మనకిచ్చింది ఆ యొక్క పని సైతాన్ని కుదితలని పడగొట్టే పని మనకిచ్చిండు ఆయన చెయ్యరు ఎందుకంటే ఆయన సృష్టిలో సైతాన్ ఒక చిన్న భాగం అంటే ఆయన ఎంతో పెద్ద సృష్టి అంత పెద్ద సృష్టిలో సైతాన్ ఒక భాగం అంటే కాబట్టి ఆయన వాడిని ఓడగొట్టడు ఆయన వాడిని కొట్టాడు తిట్టడు ఆ అవకాశము వాడి మీద విలుగు అది తెలియకనే మనం అంతా భయపడి భయపడి బాధలు పడి దుఃఖపడి కృంగిపడి నిష్ఫలమైన జీవితం జీవిస్తున్నాం వాత నిబంధన కాలంలో అటెండ్ చేసింటారు కొత్త కాలంలో మనం అటెండ్ చేస్తున్నాం కానీ ఈ వాక్యం అర్థమిస్తున్నాక నేను బ్రతుకు దినీ కృపాక్షేమం లేఫికల్టీస్ కానీ నీకు క్షేమమే అది ప్రామిస్ అన్నట్టు అది వాగ్దానం రాజుగరాజు ఆత్మలకు చూసింది వాగ్దానం నీకంటే ఎటువంటి కళలు వచ్చినా చూడండి నేను మొదటి నుంచి మీకు చెప్తున్న విషయం ఏంటంటే మీకు ఫస్ట్ టైం వచ్చిన కళ మీ సేవా జీవితానికి సంబంధించింది మీ కుటుంబ జీవితానికి సంబంధించింది ఫస్ట్ టైం వచ్చిన కళ దాని తర్వాత వచ్చే కళలు మీ సేవకు సంబంధించిన కుటుంబానికి వచ్చిన కళలు అవి మోసపూరితమైనవి ఉంటాయి పరీక్షించుకోలేదు మన బాధ్యత ఫస్ట్ టైం మీకు కలిగింది ప్రభుత్వ కలిగింది సెకండ్ టైం కలిగేది నిన్ను మోసపుచ్చడానికి దుష్టుడు కలిగించేది ఎందుకంటే శరీర నియమంలో వాడికి కంట్రోల్ ఉంటుంది ఈ లోకపు దేవుడు వాడు ఈ లోకానికి వాడు దేవుడు ఈ లోకపు అంటే వాడిని బావులు కాబట్టి వాడికి ఈ లోకం కంప్లీట్ కంట్రోల్ ఉంది అది మనం తిరిగి పొందుకోవాలన్నప్పుడు అంత రక్షణకు రావాలి ఈ లోకం ప్రజలందరూ రక్షణకు వస్తేనే కానీ వాడి కంట్రోల్ నుంచి ఈ లోకాన్ని మనం దించుకోలేం అది చివరి దశకు మనం సిద్ధపడుతున్నమాట అందరూ రక్షణ అనుభవానికి రావాల్సిందే కాకపోతే వాడు ఇంకా ఈ లోకానికి దేవునిలాగానే ఉంటాడు వాడు అయితే ముఖ్యంగా నేను మీ ఎందుకు ఈ వాక్యాలు ధ్యానిస్తున్నానంటే మొదట వచ్చిన దర్శనం ఏది మీ జ్ఞాపకం ఉంది మీ సేవ ఎట్లా కొనసాగుతది మీ జీవితం ఎట్లా ముగిస్తుంది అనేది మీకు మొదట చూపించండి దేవుడు మీరు మర్చిపోయింటారు తిరిగి అడిగితే చూపిస్తాడు కథ రూపకంగా నాకు చూపించాను కాబట్టి నేను అది అది కాబట్టి దాని నా గురించి ఎటువంటి కళ వచ్చినా నేను డిస్టర్బ్ కానున్నట్టు ఎవరు బ్రదర్ మీ గురించి కళలు వచ్చినాయి బ్రదర్ అట్లా కళలు బ్రదర్ అన్నప్పుడు నేను డిస్టర్బ్ కానున్నట్టు ఎందుకంటే ఫస్ట్ టైం ఆల్రెడీ దేవుడు చూపించండి సెకండ్ టైం ఎటువంటి కళ వచ్చినా సరే సహితాన్ని అట్లా ప్రయత్నించడానికి ప్రయత్నించయత్నిస్తుండేమో తెలుసు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే అది జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ మొదట నువ్వు వాగ్దానం చేసుకున్నావు నా జీవితం ఎట్లా కాబట్టి ఆ వాగ్దాన్ని నేను స్వీకరించినా అనుమానించాలే పౌలు కూడా అంటాడు కదా నాకు మొదట కలిగిన దర్శనాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు దమత్ కు మార్గంలో పోతేడు కాబట్టి ఆయన ఎప్పుడు మర్చిపోలేదు మనం ఎప్పటికీ మర్చిపోలేము ఆ దర్శనాన్ని కాబట్టి మీ జీవితానికి సంబంధించిన దర్శనం ఏం చూపించిండో దాన్ని నువ్వు మర్చిపోకుండా ఒక స్థలంలో రాసిపెట్టుకున్నావు అనుకో అది ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసి నీ విశ్వాసాన్ని ఆ పడిపోలేకుండా ఆపుతా అయితే ఇంగ్లీష్ లో నేను ఇది చూసినాను చాలా డిఫరెంట్ ఉంది ముఖ్యంగా మూడో వచ్చిన నా ప్రాణకు ఆయన పేద తీర్చున్నాడు అయితే యహోవాన్ కాపరి ఏది తిప్పడం అనేది మూడో వర్షంలో చెప్తున్నాడు ఇంగ్లీష్ లో మనకు చాలా బాగుంది హీ రెస్టోర్ మై సోల్ హీ లీ ఇన్ ద పాయస్నెస్ హిజ్ మేమ్ టు సేక్ నా ప్రాణంకు ఆయన సేవ తీర్చున్నాడు అయితే మనకు తెలుసు మనము ఒక ఒక రెండు మూడు వారాల క్రితం అనుకుంటాం భవిష్యత్ లేక వన్ మంత్ క్రితం జన్మించినాం దేవుడు మనల్ని సృష్టించిన విధానం నిర్మించిన విధానం ముఖ్యంగా నిర్మించినట్లే బైబుల్ సృష్టించినట్లేదు ఆదాముని నిర్మించండి అని ఉంది కదా వాక్యం మనం చూసిన పోయిన వారి ఆయన మనిషిని నిర్మించిండు సృష్టించలే అయితే అక్కడ నిర్మించినట్టు ఆది మరి ఇంతకాలం సృష్టించి సృష్టించండి అని ప్రతి జీవరాశిని సృష్టించిండు దాని మాట కానీ మనిషిని మనకు నిర్మించిననుందక్కడ పదమే ఉంది అంతక హి మేడ్ హిమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ అనుంది కదా అంటే సహసనతో మనిషిని నిర్మించి తన నాసిక రంధ్రంలో జీవ వాయును ఊరణ వలన జీవాత్మ ఐదు అనుంది వాక్యం హి హాడ్ బికమ్ ఎ లివింగ్ సోల్ అనుంది ఇంగ్లీష్ లో కబట్టి ఇక్కడ హి రెస్టొర్డ్ మై సోల్ అన్నాడు మూడో వచనంలో అంటే చూడండి రెస్టిరేషన్ అనేది ఇంది తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా ఉందో చూడండి రెస్టోరేషన్ అంటే తిరిగి స్థిరపరచడం అనర్థం పడిపోయిన దాన్ని లేవనెత్తడం చనిపోయిన దాన్ని బాగు చేయడం దాన్నే రెస్టోరేస్ అంటాం ఈ తెలుగులకు వచ్చినప్పుడు కింద ప్రాణంలకు ఆయన సేద తీర్చున్నాడు ఉంది అంటే సేద తీర్చడం అంటే సపోర్ట్ చేయడము ఆదరించడం ఉపశమనం కల్పించడం కానీ ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్ లో రెస్టోరేషన్ అంటే సరి చేయడం చెడిపోయిన దాన్ని బాగు చేయడం పడిపోయిన దాన్ని తిరిగి లేపడం కట్టడం క్షీణించిన దానిని జీవింపజేయడం మరణిస్తున్న దాన్ని జీవం వల్ల నడిపించడం రెస్టోరేషన్ అంటే అనార్థం అంటే చూడండి మన జీవము లేక సోల్ అంటారు ఇంగ్లీష్ లో మన జీవము లేక మన ప్రాణము నశించిపోతుంటే దాన్ని రెస్టోర్ చేస్తుండ ఎవరు కాపరి మంచి కాపరి ఎగోవా కాపరి కదా ఎక్కడ నేను మంచి కాపరి అంటే ఎగోవాని ఏది మాకు తెలుసు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినట్టు కాబట్టి ఈ రెస్టరేషన్ అన్న విషయం సంబంధించిన ధ్యానించినప్పుడు నేను బాగా అర్థం చేసుకునే మన ప్రాణము ఎక్కడ పోగొట్టుకున్నాం చాలా మంది ఏమంటారు ఆదమా వాళ్ళ కాలం నుంచి పోగొట్టుకుందాం అంటారు కరెక్టే వాళ్ళు రక్షణ పొందినాక రెస్టోర్ కదా రిరపడినట్లే కదా దాని తర్వాత ఎక్కడ నీ జీవము లేక మీ ప్రాణము పడిపోతుంది మనకి తెలుసు పౌరు గెలిపించడం మనం కొంత కనిపించట్టు తీసినాము మన శరీరంలో మన మన శరీరము శరీరము జీవము ఆత్మ ఆత్మ ఈ మూడు మూడు విషయాలు మూడు భాగాలు కలిస్తే మనిషి మనిషిలో మూడు స్థలాలు మూడు అవయవాలు మూడు భాగాలు జీవము శరీరము జీవము ఆత్మ ఆత్మ ఈ జీవాన్ని ఇంగ్లీష్ లో సోల్ అంటున్నాం బాడీ సోల్ అండ్ స్పిరిట్ అంటే ఇంగ్లీష్ లో మంచిది ఈ మూడు కలుస్తనే ఏకీభవించడం ప్రార్థన కానీ అన్ఫార్చునేట్లీ మొదటిది ఏకీభవించదు శరీరం అర్ధంగా ఉంటది అనుమానిస్తూ ఈ ప్రాణమేమో పరిగెత్తా ఉంటది ఇటు అటు ఇటు అటు వరిగెత్తానని ఆత్మ అంటే అటే అటేకం ఎందుకంటే ఆత్మకు తెలుసు ఈ సోలు ఉద్రేకంగా ఉంది అటు ఇటు అటు వరిగెత్తుందని అది పాకేటు వరిగెత్తినప్పుడు శరీరము దానికి తగినట్లు వరిగెత్తా ఉంటది శర్రము నీ ప్రాణాన్ని వింటా ఉంటది ఇప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నీ శరీరాన్ని అదుపులోకి పెట్టుకోవాలంటే నీ ప్రాణాన్ని అదుపులో పెట్టుకోవాలా నీ ప్రాణాన్ని అదుపులోకి పెట్టుకోవాలంటే నీ ఆత్మ నీ నువ్వు నీ ఆత్మ ఒక చిన్న అవయవం చిన్న భాగమే దైవుని ఆత్మల ఒక చిన్న భాగం మనకిచ్చింది అసలు ఆ చిన్న భాగము దేవుని ఆత్మతో కలిసి ఇంకెక్కువ ఊహించుకోండి అందుకే పశురాత్మని పొందుకొని అన్నాడైనా పరశురాత్మని పొందుడి అని ఎందుకు చెప్పాడు వివాహ శుభాలు చేస్తాం మనం ఎందుకు అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మీ దగ్గర చిన్న భావం ఉంది ఆత్మ ఒక ఒక టైని టైని చిన్న చిన్న అవయవం చిన్నది చాలా మీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు ఏమవుతుంది తెలుసా సోల్ ని అది ఫుల్ కంట్రోల్ తీసుకుంటది అన్నట్టు అప్పుడు మీకు పాపము అంటే అసహ్యం ఇస్తా ఉంటది మనం అందుకే పరశుధాత్మ కొరకు ప్రయత్నించమని చెప్తా ఉంటాం ఆత్మను బొందుకోండి అని ఎందుకంటే మీ దగ్గర చిన్న భాగమే అది ఆత్మ మీ ఆత్మ మీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు ఫుల్ ఆత్మ అయిపోతుంది అది అప్పుడు మీ సోల్ని నువ్వు పర్ఫెక్ట్ టేం చేయగలవు అది నువ్వు చెప్పినట్లు వింటది అది మీ జీవము నీ ఆత్మ చెప్పినట్లు వింటది నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం చేత ఏకీభవించింది కాబట్టి అప్పుడు నీ శరీరం ఎటువంటి పోదు పాపంను అసహించుకుంటది శరీర క్రియలను అన్నింటినీ అసహించుకుంటది అది శరీరాన్ని ప్రేమించలేకుండా సహాయపడుతూ ఉంటది మనకి అప్పుడు దేవుని యొక్క నియమాలను మనం పాటించగలం ఇప్పుడు ఏం జరిగిందంటే సాగు రాజు ఎప్పుడో మూడో వచనంలో ఆత్మని నా నా జీవాన్ని లేక నా ప్రాణాన్ని సేద లేక ఇంగ్లీష్ లో ఈ రెస్టారెన్ మై సోల్ అంటే ఆయన సోల్ ఎప్పుడో చనిపోయింది లేక పడిపోయింది దిగిపోయింది దాన్ని రెస్టర్ గల అయితే మీ హృదయం మీ శరీరంలో మీ సోల్ ఎక్కడుంది ఎవరైనా చెప్పగలరా బు కష్టతరం ఇది పాస్టర్ చెప్పలేరు ఎందుకంటే ఎవరు వెతకలేదు ఎవరైనా అడిగి వెళ్ళండి మీరు ఎందుకు అడగాలంటే నేర్చుకోవడానికి కొరక మనం అడుగుతుంది అని పరీక్షించడానికి ఒకరి కాదు నాకే ఎక్కువ తెలుసా అని కాదు వాళ్ళకి తెలుసా లేదా తెలుసుకోవాలా మనం నువ్వు తెలుసుకుంది కరెక్టా అని చెక్ చేసుకోవాలా సేవ జీవితంలో చూడాలా మనం కానీ అన్ని నాకే తెలుసా అంటే నీకేం తెలియదు అన్నట్టు ఈ సోల్ అనేది ఎక్కడ ఉంది నీ శరీరంలో బహు కష్టతరం నేను చెప్తున్నాను గ్రహించడం ఆ సోల్ ని ఎట్లా రెస్ట్ పొంది చేస్తున్నాడు మంచి కాపరి మన ప్రభు ఆ సోల్ని రెస్టోర్ చేస్తా అంటాడు ఆ ప్రాణాన్ని రెస్టోర్ చేస్తా అంటే అది పొందినట్టే కదా ప్రాణం డెస్ట్రా కదా పాపం వల్ల డెస్ట్రాయ్ అయిపోయింది దాన్ని జీవింపజేస్తున్నాడు ఆదము మొదట్లో మరణించినవాడు జీవం పూదినాక జీవాత్మ అయి అప్పుడు బతికిండు శవం నుంచి బతికిండు నుంచి మళ్ళా శవం అయింది ఆదం శవం నుంచి జీవము జీవం నుంచి శవం ఇప్పుడు శవమే ప్రపంచమంతట విస్తరించింది అందుకు ఈశ్వర వచ్చి శవంలాగా ఉన్న మనల్ని బ్రతికింపజేసింది ఇది సెక్యం సైకిల్ అంటే శవం నుంచి జీవము జీవం నుంచి శవము శవం నుంచి మళ్ళా జీవాన్ని తీసుకొచ్చింది ఈశ్వరావు అంత గొప్ప మన ప్రభు లేకపోయింటే శవాలే ప్రపంచమంతటా స్ప్రెడ్ అయ్యాడు కదా మరణమే వస్తుంది లోకంలో ఒక వ్యక్తి ద్వారా మరణం సంభవించింది ఆ మరణం మరణాన్ని అభివృద్ధి చేస్తా పోయింది మరణం మరణాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటా పోయింది లోకంలో పాపంలో పుట్టిన వాడు పాపంలోనే కనుతున్నాడు పాపంలోనే కాబట్టి తరతరాలు తరతరాలు పాపంలోనే ఉన్నాయి రెస్టోర్ కావాలి కదా ఇది ఈశ్వర ఒక్కడు తప్ప మంచి కాపది ఎవరు రెస్టోర్ చేయలేరు ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే మన ప్రభు మన ఆత్మలు మన జీవాలని రెస్టోర్ చేసింది కాబట్టి సోల్స్ ని నువ్వు కూడా కాపరిలాగా ఉన్నావు సేవకుంది నువ్వు కూడా ఈ పాని చేయాలా ఈ సత్యాన్ని గ్రహించగలిగితే కానీ చేయలేవన్నట్టు అయితే మీ శరీర అవయవాలలో ఇది ఎక్కడ పోయి కూర్చుంటది అన్న ప్రశ్న ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు మనం సరే ఈ రెండు మూడు వారాల నుంచి ఈ వ్యాక్సిన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం సైన్స్ స్టూడెంట్ అవుతుంది నాకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతా ఉంటది ఈ వ్యాక్సిన్ మంచి శరీరంలోనికి కరోనా వైరస్ ని ఎక్కించడం ఏంటి అదే వ్యాక్సిన్ కదా కరోనా వైరస్ ని దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు న్యూట్రలైజ్ చేయడం అంటే దానికి ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా దాని ఎఫెక్ట్ తగ్గించి వ్యాక్సిన్ లాగా తయారు చేసి శరీరంలోని పంపిస్తారు శరంలోకి పంపించినప్పుడు మన జీవకాలేం చేస్తాయి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తా ఉంటాయి అసలు తయారు చేస్తారు అన్నట్టు అంటే మీ బాడీలో నుంచి కొత్త రోగాన్ని పంపిస్తారు అన్నట్టు కూడా వ్యాక్సిన్ అయితే మెయిన్ ప్రాబ్లం నాకు నిన్న దిన ఏమర్థమైందంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నాలుగైదు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో తయారు చేస్తున్నాయి కొన్ని వందల కంపెనీలు తయారు చేస్తున్నాయి అనుకో కానీ నాలుగైదు కంపెనీలు ప్రపంచంలో తయారు చేస్తున్నాయి ఈ వ్యాక్సిన్ టెంపరేచర్ చాలా తక్కువ టెంపరేచర్ లోనే ఉంటది ఈ వైరస్ వ్యాక్సిన్ లో ఉండే వైరస్ ఒకడేమో మైనస్ ట్వంటీ డిగ్రీస్ అంటాడు ఒకడేమో మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ అంటాడు ఇంకోటి మైనస్ డిగ్రీస్ అంటాడు మళ్ళీ ఉంటాయి ఇండియాలో అన్ని ప్లస్ డిగ్రీస్ ఉంటాయి మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి కాబట్టి ఈ మైనస్ డిగ్రీస్ లో ఉండే ఈ వైరస్ వ్యాక్సిన్స్ మన దేశంలోకి వచ్చినప్పుడు ఒక్క క్షణం కరెంటు అయిందనుకోండి ఆ బాటిల్స్ లో ఏమవుతుంది ఆ వైరస్ మనకున్న మినిమమ్ ఇప్పుడు ఉదయం పూట ఇరవై మూడు డిగ్రీలు టెంపరేచర్ ప్లస్ ట్వంటీ మధ్యాహ్నంకి వచ్చే పడికి ప్లస్ 28 ఎయిట్ టు థర్టీ వరకు పోతుంది ఎండాకాలం వచ్చిందంటే ప్లస్ 40, 42, 43 ఫార్టీ త్రీ వరకు వెళ్ళిపోతుంది ఇది అదే కదా అంత చల్లగా ఆ రిఫ్రిజిరేటర్స్ మన లేవు అతి మరి ఆ వైరస్లు ఆ టెంపరేచర్ కి తారుమారై మీ బాడీలోకి ఇచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది అండ్ ఇప్పుడు నీ సోల్ ఏమవుతుంది ప్రాణం ఏమవుతుంది గెలిపి అయిపోతుంది అది ఏదో కొత్తది వచ్చింది ఆ శరణ కానీ ఈ శరంలోకి శరంని కంట్రోల్లో తీసుకోలేకపోతుంది శరం కంట్రోల్ పోగొట్టుకుంటుంది అప్పుడు సోల్ ఏమవుతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది ఈ ప్రాణము విడిచిపెట్టాల్సి వస్తుంది శరాన్ని శరణం పనిచేయకుంటే ఏం చేస్తుంది కాబట్టి దుస్తుని పన్నాగా మీ ఉందంటే ఇప్పుడు వాడు ఆ లెవెల్లో మనుషుల శరాలని కంట్రోల్లో తీసుకోలే ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా రక్షింపబడ్డ వారి శరీరాలు ఏ రీతి కంట్రోల్ తీసుకోబడుతున్నాయి రైతాన్ కంట్రోల్లోకి మనిషి శరీరంలో జీవ కణాలు ఉంటాయి ఆ జీవ కణాల గురించి సరే సైన్స్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం కాదు అందుకే క్రిస్టియన్స్లలో చాలా మందికి ఇవి ఎందుకు అర్థం కావాలంటే ఈ వ్యాక్సిన్స్ గురించి లేక సోన్ ఎక్కడుందంటే చెప్పలేరు ఆత్మ ఎక్కడుందంటే చెప్పలేరు ఏ రీతికి చెప్పలేరు వాటిని అర్థం చేసుకోలేరు పౌలు కూడా సరిగా చెప్పలేదు మనకి ఓన్లీ అవి ఉన్నాయని చెప్పిండంటే కానీ అవి ఎక్కడ ఉంటాయని చెప్పలేదు మన శరాలలో కానీ ప్రతిదీ జీవ కణంలో ఉంటదనేది మనం అర్థం తీసుకుంటున్నాం సైన్స్ స్టూడెంట్స్ అయితే జీవ కణంలో రకరకాల పదార్థాలు ఉంటాయి అవన్నీ మనం చెప్తే ఇక్కడంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ జీవకణంలో మనకు ముఖ్యంగా ఏముంటది అంటే ప్లాజ్మా అంటారు దాని తర్వాత న్యూక్లియస్ అంటారు దాని తర్వాత డిఎన్ఏ అంటారు డిఎన్ఏ అన్నిటికంటే కింద ఉంటుంది అది దాని మీద న్యూక్లియర్స్ ఉంటది న్యూక్లియస్ మీద ప్లాజ్మా ఉంటుంది దాని తర్వాత ఆర్ఎన్యూ అంటారు దాన్ని వాటి పదాల నిషేధీకరించినంత కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అంత ఆశ్చర్యకరంగా దేవుడు మనిషిని తయారు చేసి మొత్తం కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే మీ జీవాన్ని ఆ డిఎన్ఏ కంట్రోల్ చేస్తుంది డిఎన్ఏని ఎవ్వరు ముట్టకుండా దేవుడు దాన్ని అంతగా జాగ్రత్తగా భద్రపరిచింది డిఎన్ఏ లో ఏముంటాయంటే ఈ పుట్టి పూర్వతాలన్నీ డిఎన్ఏ ఉంటాయి అదొక ప్రోగ్రామ్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంటేనే కంప్యూటర్ పని చేసినట్లు మన బాడీకి డిఎన్ఏ అనేది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు ఇప్పుడు విండో సాఫ్ట్వేర్ వేస్తే గానీ కంప్యూటర్ పనిచేయదు విండో సాఫ్ట్వేర్ లేకుంటే కంప్యూటర్ చచ్చిన శవం లాగానే ఉంటుంది అట్లనే మన శరీరంలో జీవ కణాలలో డిఎన్ఏ లేకపోతే ప్రోగ్రామ్ లేదన్నట్టు ప్రోగ్రాం లేకపోతే నువ్వు పని చేయవన్నట్టు ఆ డిఎన్ఏ ఏం చేస్తుంది అంటే నీ ఏజ్ నీ హైట్ నీ వెయిట్ నీ బాడీ నీ కలరు నీ ఆలోచనలను నీ బ్రెయిన్ అన్నిటి అది కంట్రోల్ చేస్తున్నట్టు నీ బాడీ నీ పూర్వీకుల నుంచి వస్తున్న నీ యొక్క గుణగణలు అన్నిటి అది జాగ్రత్తగా భద్రపరుస్తున్నట్టు మీ గుణగణాలు ఉన్నాయో వారికి ఎటువంటి శారీరకమైన గుణగణలు ఉన్నాయో ఆ వాటి సో కొన్ని వేల సంవత్సరాల నుంచి మీ పూర్వీకుల యొక్క జనగణలు అన్నింటిది భద్రపరచుకుంటే ఒక తరం నుంచి ఒక తరం కోసం పంపిస్తా ఉంటుంది ఆ డిఎన్ఏ ఆ ప్రోగ్రామ్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా ఆ ప్రోగ్రామ్ ని ఎవరన్నా ముడితే ఏం తెలుసా మొత్తం కొలాబ్స్ అయిపోతుంది కంప్యూటర్ దానికి వైరస్ వచ్చినట్లు వైరస్ పడితే అయినప్పుడు కంప్యూటర్ పని ఈ డిఎన్ఏ కూడా అంతే డిఎన్ఏని ఎవరు ముట్టినా ఫినిష్ అన్నట్లు అయితే దాన్ని ఎవ్వరు ముట్టనియకుండా దేవుడు ఎన్నో సమస్యలు కాపాడి ఆ జ్ఞానం ఇవ్వలే మనుషులు కానీ మనిషి విపరీతమైన తెలియగలవాడు కదా ఇప్పుడు దాన్ని తెలుసుకున్నాడు జీనోమ్ సీక్వెన్సింగ్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టి మొత్తం అర్థం చేసుకున్నారు మనిషి శరీరాన్ని మనిషి జీవకణాలని ఏ జీనోము అని పూడితే ఏ అవయవము సరి ఏ వేయం చెడిపోతుంది కూడా అర్థం చేసుకున్నారు మనుషులు అంటే అంత లోతుగా వెళ్ళిపోయాలంటే మనుషులు సైంటిస్ట్లు మనిషిని అంత లోతుగా అర్థం చేసుకున్నారు ఆ డిఎన్ఏని మాడిఫై చేస్తే ఏమవుతుంది అని కూడా చేసుకున్నారు తన డిఎన్ఏ కనిపించకుండా మీద దాని మీద న్యూక్లియస్ పెట్టండి దేవుడు కానీ వాళ్ళు న్యూక్లియస్ ని దాటి డిఎన్ఏని తీసుకొచ్చి బయటికి మొత్తం సీక్వెన్స్ చేసి పెట్టేసేది రిపోర్ట్స్ ఇప్పుడు ప్రపంచంలో మొత్తం డిఎన్ఏ నాలెడ్జ్ ఉంది అయితే ఈ వ్యాక్సిన్ చేసేటోళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏని బైపాస్ చేసి డిఎన్ఏ లాంటిది ఇంకొక క్రియేట్ చేసాం దాన్ని ఆర్ఎన్ఏ అంటారు ఆర్ఎన్ఏ బాడీలో ఉంటది ఆల్రెడీ అయితే అది ఏం చేస్తుందంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏకి మెసేజ్ పంపిస్తుంది ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే కొత్త జీవం వచ్చింది శరీరంలోనికి దాన్ని చంపండి అని వైట్ సెల్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది అది పోయి వైట్ సెల్స్ ని చంపుతుంది అన్నట్టు వైట్ సెల్స్ పోయి కొత్త ఆ కొత్త జీవాన్ని చంపుతుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ వ్యాక్సిన్స్ లో కొత్త టెక్నాలజీ వాడింటి సంవత్సరం చరిత్రలో ఎప్పుడు వాళ్ళు టెక్నాలజీ దాన్ని ఎంఆర్ఎన్ఏ అంటారు టెక్నాలజీని ఈ ఎంఆర్ఏక్ ఎంఆర్ఎన్ఏ అనే టెక్నాలజీ ఏం చేస్తుందంటే డిఎన్ఏకే బదులుగా కొత్త మెసెంజర్ లేక కొత్త జీవాన్ని క్షణంలోకి పంపిస్తున్నారు ఈ కొత్తది ఏం చేస్తుంది అంటే డిఎన్ఏ చేసే పనిని చేయనీయకుండా డిఎన్ఏ పని అదిస్తుంది అంటే దేవుని ప్రణాళిక దేవుని సృష్టిలో ఉన్న ఆ విధానాన్ని టోటల్లీ ఆరుమార్ చేసేస్తుంటారు అన్నట్టు ఇప్పుడు కొందరు ఇంజక్షన్ ఇచ్చిన క్షణాలలో ఎందుకంటే ఈ ఎంఆర్ఐ పోయి బాడీలో పోవాలంటే దేనికి అర్థం కావాలి సతమతం అయిపోయి అవి సూసైడ్ చేసుకుంటాయి ఆ సెల్స్ దాన్నే సైటోసైన్స్ పదము గతంలో లాక్డౌన్ లో చూస్తాం మనం నీ జీవకణాలు సూసైడ్ చేసుకుంటాయి ఏం అర్థం కాకపోతే అయోమయం ఏం జరుగుతుంది బాడీలో అట్లా సూసైడ్ చేసుకుంటే మళ్ళీ బాడీ ఎట్లుంటుంది చనిపోతుంది ప్రాణం విడిచిపెట్టేస్తుంది బాడీలు దేవున్ సైన్కి వెళ్ళిపోతాయి అది సృష్టికర్త వెళ్ళిపోతాయి ప్రసంగిలో అందుకు ఈ వ్యాక్సిన్స్ చాలా డేంజరస్ అన్నట్టు కొత్త టెక్నాలజీ వ్యాక్సిన్స్ ఫస్ట్ డోస్ మంచిగా అనిపిస్తుంది బాడీ ట్రై చేసుకుంటుంది అడ్జ్ చేయడానికి సెకండ్ డోస్ థర్డ్ డోస్ నుంచి తెలిసిపోతుంది మరణ ఇది మన ప్రాము కొన్ని కొన్ని సంవత్సరాల కితే చూపించింది గొప్ప ఏ రీతిగా హతసాక్షులు కాబోతున్నారనండి ఇంజెక్షన్ ద్వారా తేళ్ల ద్వారా తేళ్ల కాటు మనం చూస్తాం మనం మన పూజల తేళ్ల కాటు అంటారు ఏళ్ళు ఏ రీతిగా మనుషాన్ని మరణం అప్పగిస్తాయని దాని సర్పాలే మరణం చంపుతాయి అని కూడా మనం చూస్తాం సర్పం అంటే కూడా అది కాటే కదా పాయిజన్ కదా సర్పం కాటేస్తే పాయిజన్ కానీ ఈ ఆరవ బూర తీర్పులో అది చూసినాం మనం సర్పాలకి దేవుడు అధికారం ఇచ్చింది మరణం మీద మరణకాండ ప్రపంచమంతట స్టార్ట్ అయిపోయి మనం చూసినాం కొంతకాలం తేళ్ల ద్వారా హింసిపబడ్డం పడతారు ఇప్పుడు సర్పంప ద్వారా వాళ్ళు కాటయబడతారు అరణ్యంలో వాళ్ళు చూస్తాం మోసే కాలంలో వాళ్ళు ఏ రీతిగా సర్పంల చేత కూడా అదే జరగబోతుంది అది మనం చూస్తే ప్రపంచం అంతా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఒక కాపరి తప్ప ఎవరు దీన్ని రెస్టోర్ చేయలేరు స్టవ్ తప్ప ఎవరు రెస్టోర్ చేయలేరు ఈ సత్యం గ్రహించినప్పుడు నిజంగా కాపేరీ అయితే దీన్ని నువ్వు రెస్టోర్ చేయాలా మనుషులకి ఈ నాలెడ్స్ నేర్పాలా నేర్చుకోవాలి అందుకే చదువుకో చదువు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అర్థం అవుతుందా లేఖ పరిశోధించగా ఎందుకు చెప్పిండు చదువు కూడా రాక చెప్పిండు మొదటది ఏం రాయబడింది మీరు చదవలేదా అంటడ వేస్తావు నాణ్య సంబంధించిన ప్రవచనం మీ జీవితం అర్థమైపోతుంది అందుకే ఒత్తిడి చేస్తానే ప్రత్యేకంగా చదువుకున్నాం మేము ఎట్లా గడిచిపోతా ఉంటుంది దాంతో పాటునే చదువుకుంటా పోతే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది నా ప్రజలు ఏమో నచ్చించరు జ్ఞానం కొద్దువై అంటారు హుషార్థం లేదు జ్ఞానం కొదువై అంటే జ్ఞానం లేదనా ఉంది జ్ఞానం దాన్ని కృవీకరించరు జ్ఞానం ఉంది కదా లోకంలో దాన్ని కృవీకరించరు అందుకు నాశనం అయిపోయారు నా ప్రజలు నాశనం అయిపోయారు రక్షించబడ్డ వాళ్ళు ఒక కఠినంగా ఉంటుందా వాక్యం కాబట్టి మనకు మంచి కాపరి మన ప్రభు మన ప్రాణాలని రెస్టోర్ చేసేవాడు మన సోల్స్ ని రెస్టోర్ చేసేవాడు కాబట్టి మనము అదే సేవ జీవితంలో ప్రజలని రెస్టోర్ చేయాలి వాళ్ళ సోల్స్ ని రెస్టోర్ చేయాల మన సేవ దారిత్ర మంచి ఫలిస్టు పోలి నడుచుకోండి అన్నాడు కాబట్టి క్రీస్ ని అన్నాడు కాబట్టి మనం కూడా రెస్టోర్ చేయాలి నిజంగా కాపరి ఎందుకు కాపర్లు ఇది చేయలేరంటే వాళ్ళకి ఏబీ కూడా తెలియవు వాళ్ళ గురించి తప్పు ఎప్పుడు చెప్పారు కదా మనం వాళ్ళు చదువుకోలేదు గుడ్డి చదువులు కుంటి ఉద్యోగాలు అంటాం ఈ రోజు ప్రపంచంలో గుడ్డి చదువులు కాపీ కొడతారు ఎట్లన్నా పాస్ అవుతారు ఎట్లన్నా డిగ్రీలు తెచ్చుకుంటారు ఉద్యోగాలు ఏం చెప్తారు చదువులేనప్పుడు కుంటి ఉద్యోగాలు అన్ని తప్పులు చేస్తా ఉంటారు సేవ తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి సేవలకు కూడా అదే జరిగింది గుడ్డి చదువులు కుంటి ఉద్యోగాలు కుంటి సేవలు మనం ఇవన్నీ తెలుసుకొని సేవ చేయాలి పరి రెస్టోర్ చేయాలా ప్రాణాలని సేద తీర్చాల మనం మన సేవ దానికి సంబంధించి ఏసర ఎట్లయితే ఫేద తీర్చిందో ఎట్లా రెస్టోర్ చేసిందో ప్రాణాలని మనం కూడా ఎట్లా రెస్టోర్ చేయాల గొప్ప జనాన్ని అటువంటి భాగ్యాన్ని కౌ అనుకరించడానికి ప్రార్థిస్తాం పరిశుద్ధి ఏసయ్యా మీకు వనదాలి తండ్రి మీరు మంచి కాపరి క్రౌ్వ మీకు ప్రాణం సైతం ధరల కొడుకు మీరు పెట్టిన వాదన మీకే వనరాలు రెస్టారేషన్ గురించి నేను అతను మాట్లాడుతున్నారు కావాల ఈ టైంలో చాలా అవసరమైన రెస్టారేషన్ కాపర్లు లేక మందలు చెదిరిపైన ఎక్కడ పట్టకర మంచి కాపరి ఒక్కడ కనిపించలేరునైనా మంచి కాపరి మళ్ళీ మిమ్మల్ని ఎంపరించే వాళ్ళు కూడా అదే రీతి ఉండాలి చిన్న కాపర్లు తయారైన కావ్వ పొరలనే కోసుకొని తినేస్తున్నారు కావ్వ అని చూపించారు మేము అట్లా లేకుండా వాటికి తాజా మన్నాతో పోషణలు ఏ చేయాల ప్రభావం అటువంటి కాపర్ లాగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అనిలకు ఏ రీతిగా శువార్త ప్రకటించగలం మతపరమైన కైతలకు ఏ రీతిగా సత్యాన్ని చూపించగలం మంచి కాపరి అది దేని విషయాలు భయపడకుండా ధైర్యంగా ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయమని ఏ స్వీకరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆన్లైన్ మేన్ ఆయ సరే బుటర్గా మనం ప్రార్థన చేస్తాం చక్రవర్తి బ్రదర్ బ్రజరా మరి అన్నారు కదా తెలిసిందా ఇప్పుడు పర్లేదన్న మంచిగా ఉందంటే టెస్ట్ ఏదో పోయిందంటే హాస్పిటల్ పోయిండు నిన్నటికంటే కొంచెం పర్లేదంట ఇందాక మాట్లాడాడు ఎన్నారా రిపోర్ట్ ఏదో ఉందంట పోయి తర్వాత మన ఈయన ఉన్నారు కదా దాని పేరేంటి రత్నకుమార్ గారు పాస్టర్ గారు రత్కుమార్ గారు లాస్ట్ టైం మనం పోయినా ఆయన కూడా ఏదో హెల్త్ కొంచెం బానే ఉంది ఏదో చిన్న ఆక్సిడెంట్ ఈయన పోయి మనం వెళ్ళి వచ్చిన ఊర్లకి కాకరపూ అనే గ్రామానికి వెళ్తా ఉంటే ఆ వెహికల్కి అడిగి పంది అడ్డు వచ్చిందంట దాన్ని కొట్టేసి అదే అది ఎక్కడెక్కడ కొద్దిసేపు గిలిగిలి ఆడుకుంటే వెళ్ళిపోయింది ఈయన కొంచెం దెబ్బగా తగిలింది బానే ఉన్నానండి ప్రేర్లకు నాపం చేసుకుని టీమ్ తో చెప్పండి అడిగారు రిక్వెస్ట్ అదే తప్పకుండా ఓకే అన్న సరే మనం ప్రార్థన చేసుకున్నాం అన్న ఇంకా పరిశుద్ధులు ఒక దేవడానికి ఎంత వందనాలు పిలుస్తూ తినాలి ప్రభా ఈ దినాన్ని మాకు అనుగ్రహించారు మీకు ఎంత వందనాలు ప్రభావం తండ్రి వాక్యానుసారంగా ప్రభా చెప్పిన విధంగా ప్రభా నా జనరు జ్ఞానం లేకనే నశిస్తున్నారు నాకు తండ్రి ప్రభా ఏ జ్ఞానం ప్రభావ మీ దగ్గర నుంచి ప్రభా మేము మీ జ్ఞానాన్ని పొందుకునే వారి మమ్మల్ని ఏర్పాటు తండ్రి ప్రభా బుద్ధి జ్ఞానం సర్వసంపదండి తండ్రి మిమ్మల్ని మెరిగి మీ జ్ఞానానికి ప్రకారం ప్రభా మేము కూడా దాన్ని పొందుకొని ఆ విధంగా జీవించడానికి మీ కుణాన్ని గ్రహించండి ప్రభా ఈ లోకంలో జీవించడానికి ఎటువంటి జ్ఞానం ప్రభా అది ఉపయోగపడదు కానీ మీ జ్ఞానం మాలో ఉన్నప్పుడు ప్రభా అనేకు అది వెలిగించేవాడిలాగా వెలుగులోకి తిరిగేవాడిలాగా అది ప్రభా కాబట్టి ప్రభా అటువంటి జ్ఞానాన్ని మాకు నేర్పించమని అటువంటి జ్ఞానంతో మనం నింపమని ప్రార్థించేచ్చు తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా ఎవరికైతే మరి అనారోగ్యంతో ఉన్నారో వారి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ప్రభా ఇదిగో విజయ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా ఆ ఆ చేతిలో ఉన్నటువంటి ప్రతి నరాలు మీరు తాకండి ముట్టండి స్వస్థపరిచండి ప్రభా అలాగేనైనా మరి రత్రుల కుమార్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పాస్కారిని ప్రభా ఆయన చేస్తున్న ప్రచర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా మరి ఆ మొట్టమొదటిసారిగా ప్రభా సువార్ని గ్రామాల్లో ప్రయాసూల్ ప్రభా మరి ఆయన స్టార్ట్ చేశారు అందుని బట్టి నీకు ఎంతో ఉందన్నారు ప్రభా ప్రభా అదే విధంగా ప్రభావిని చేస్తారు చర్యలు మీరు చేసుకోండి ఆ సంఘం ప్రభా ఆయన చర్చని నిర్మించాలని ప్రయాసపడుతుండగా ప్రభా నిజమైన సంఘం వేయాలని తెలుసుకోండి అయ్యా మీకోసం పాటు పడే బిడ్డగా మీరు ఏర్పరచుకోండి మీ సత్యాన్ని ఆయన నేర్పించండి ఈ రోజు చర్చ కూడా నైనా ప్రతి ఇంట్లోకి తిరిగి ప్రభా వారిని మీ మార్గంలో తీసుకొచ్చిన బిడ్డలాగా మీరు ఏర్పరచుకోనండి ప్రభా ఆ కుటుంబానికి ఆదరణ కర్త మీరు అవసరాలను మీరు తీర్చండి మంచి బలాన్ని ధైర్యాన్ని ప్రభా అవార్థిగా మీరు లేపండి ప్రభా ఆ ప్రాంతాల చేసుకోండి ప్రభా పదివైపు ఆరు ఏడు తేదీల్లో ప్రభా మరి కామారెడ్డి వైపు వెళ్లాలని గురుతులుగా ప్రభా మీరు నడిపించండి ఆ ప్రాంతాలను దర్శించడానికి ప్రభా మీ కుక్క చూపించండి ఆ ప్రాంతాల్లో ఎవరెవరు ప్రభా మీ సువార్థ విని రక్షణ పొందాలో వాళ్ళందరూ మీరు సిద్ధపరచమైన మార్గాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ టీమ్ లో ఉన్న ప్రతి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్లు చేసుకోండి ప్రభావిని ప్రభా ఈొచ్చి ప్రభా వాళ్ళు తరిఫీది పోర్చుకుని ప్రభావిటి వెళ్ళిన ఆయన స్వార్థికులుగా మార్లాగా నీకు అనుగ్రహించారు ప్రభావ మీ సహాయకులు దయచేయమని ఏం ప్రార్థిస్తాను మీరుస్తూ ఇష్ట వాక్యంధు ఉండాలా ప్రభా మీ నడిపించి మార్గంతో చేయండి పరిశుభ్రీ అభిమానిస్తూ అలవీ అలాగా కొంత ప్రజలకు స్టోర్ చేయాలి వాక్యంలో ప్రభా మీరు కార్యం చేయండి జ్ఞానం తెచ్చింది వాళ్ళని జ్ఞానం నూతన అభిషేకం కనికరించి ఆత్మ తెరవండి నీ దగ్గర రావాలా సరస్వాలి పడిపోయిన సేవలు ముట్టని తాకని ఆత్మ తెలివండి జ్ఞానం తెలియని వాళ్ళకి తిరిగి పర్వాలేదు సేవ చేయాలా ప్రాంతంలో అందరూ సేవ జరగాల నాయని మనకు యాజుల్ని కుటుంబంపరచని విశ్వాసం స్థిరపరచని వాళ్ళ కష్టం నష్టం తొలగించి ఫ్యామిలీలో పరిశుభాత్మ ఆదరణ శోదం మన ఆయన ఎంతమంది రాలే వాళ్ళ జీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబం సేవ చేసి సాధించని నా దేవానికి శోధం చేస్తాం అలాగే ఇంకా ఆత్మ నిర్భం జరిపించింది ఇంకా సంశుద్ధం అర్పించి దేవానికి మీరు మంచి కాపరి సుప్రభా మాకు ప్రాణం పెట్టిండు అలాగే జీవ రక్షణ ఇస్తానని ప్రాణం పెట్టిండు మూడోదం తిరిగేసి మమ్మల్ని జీవించేసిన దేవానికి శోదం జీవ ఊటలో ప్రభా అలది అనాజీ అలా కడ చేయండి మా కడుపులో జీ ఓటర్ రావాలా ఈ వాట్స్ చేసి గొప్ప జీలు మారాలా అలాది అలాగా మీ దగ్గర తీసుకురావాలా ఖరైన్ చేసి ప్రతి జాగ్రత్త సేవ జరిగించి ప్రతి బిడ్డను జీవించి ఆశీర్వాద జీవించి మీరు అక్కడ సిద్ధపక్షిస్తున్నాం పరిశుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాలు ప్రభా కృతజ్ఞతలు మాట్లాడిన గొప్ప దేవ నీకు వందలైనా దేవా ప్రభాపడైన ప్రతి ఒక్క సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యం చేత ప్రభా మీరు ఎన్నో సార్లు మాట్లాడిన ప్రభా నీకు వందలైనా దేవాయేస ప్రభా ఈ యొక్క వాక్యం కూడా ప్రభావ జీవితంలో నెరవేర్చి ప్రభా యసు ప్రభా మరే విధంగా ప్రభా అనే కత్మల కోసం ప్రార్థిస్తున్న ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా నీ సన్నిధికి రావాలనైనా ప్రభా మరి ఎక్కడెక్కడైతే ప్రభావితం ప్రకటిస్తున్నామా ప్రభా అక్కడ అంతా కూడా ప్రభా అందరూ కూడా ప్రభా రావాల ప్రభా ఏసియా మరి మేము సత్యమైన విత్తనా ప్రభా అక్కడ వేశాం ప్రభా యేసు ప్రభా ఆ యొక్క ఆత్మలన్నీ కూడా ప్రభా నీ సన్నదికి నడిపించుకోండి అయినా ఏసియాలు ఎక్కడెంట్ వంద నాలు ఎక్కులు తెలిపిన రావాల ప్రభా ఏసుభ వాళ్ళందరూ కూడా ఏ ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభా సన్నిధిలో ఉండాలా యేసుప్రభా దృష్టి నుంచి వారు ఆత్మలను కాపాడండి ప్రభా నీకే వదలైనా రేవాభా మరి ఇంకా ప్రభా మేం బలంగా ఇంకా ఎదుగాల ప్రభా నీ యొక్క కడప ప్రభా మా జీవితంలో కుమరించాం ప్రభా ఇంకా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి నీ యొక్క బలము చేత నింపండి ప్రభా రేవాభ దేనికి మేము భయపడద్దు ప్రభా ధైర్యం అనుగ్రహించండి ప్రభా నీ చేస్తాం తండ్రి దేవాయేసు ప్రభా ప్రతి ఒక్క దాని అధికారం ఇచ్చారు ప్రభా ఏసుభ దాన్ని బట్టి నీకు లెక్కలని వందన ప్రభా దేవాసు ప్రభా ఆ యొక్క దుష్ట వాటిని గర్దించడానికి ప్రభా ఇంకా ప్రభా మాకు బలం చేతనింపని ప్రభానికి వందనైనా ఏసు ప్రభా ప్రతి ఒక్క దూరాత్మని ప్రభా ఏసుకృష్ణామంలా గర్దించండి ఏసుకృష్ణ నామం ఆస్మపిస్తాను ప్రభా ఏసు ప్రభా నువ్వు గొప్పకారం ప్రభా ఏసు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీ యొక్క ఆస్తమా మీద ప్రభా ఏసు ఎంతో మంది ప్రభా హాస్పిటల్ ప్రభా అనేక రోగాలతో బాధపడుతున్న ప్రభా మరి అందరిని కూడా ప్రభా నీ యొక్క హస్తంతో తాకండి ప్రతి ఒక్క నర నరీ జీవం ని కుమరించభ ప్రతి ఒక్క ఆవయాల ప్రభా నీ యొక్క జీవం ని కుమరించే ప్రభా నీ చేస్తా తండ్రి దేవ యసు ప్రభా మరి దీనివల్ల మామ విషయంలో ప్రార్థించిన ప్రభా ఆ యొక్క బ్రదర్ ప్రభా సీరియస్ గా అయిన వరకు ప్రభా యసు ప్రభా మరి తాకండి ముట్టండి నమ్మున స్వస్థత ది ప్రభా ఆ బ్రదర్ లేవాలా ప్రభా లేచేసి తను మంచి ఔటకు సహాయం ఇచ్చా ప్రభా యేసు ప్రభా మరి యొక్క ప్రార్థనలు పెట్టాను ప్రభా మరి నువ్వే గొప్ప విజయం అనుగ్రహించండి ఆయన విషయంలో ప్రభావ నీకస్తా నీకు ఎవరైనా దేవ యేసు ప్రభా ఇంకా ప్రభా పరిశుద్ధాత్మ లేని వారికి ప్రభా పరిశుద్ధాత్మ గుమరించా ప్రభా నీ యొక్క కృప వరలు ఇచ్చేత నీ పని ప్రభా ఇంకా కొంతమందికి ప్రభా ఇంకా అడుగుతూనే ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ కూడా ప్రభా వారి మీద కనికరించండి ప్రభా వారికి నీ యొక్క కృప వరలు చేత నీ పని ప్రభా ఇంకా అభిషేకించి సేవలు వాడుకోండి ప్రభా దేవాసూ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం నడిపించారు ప్రభా యేసు ప్రభా యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ప్రభా మరి మా పట్ల నెరవేర్చుకున్న ప్రభా యేసు ప్రభా నీ చిత్తం ఏ విధంగా ప్రభా ఆ విధంగా మేము నడుచుకోవాలి ప్రభావ అనేకలు కూడా ప్రభావిని సరిగ్గా నడిపించేలాగా ప్రభావ మమ్మల్ని తయారు చేయండి దేవాయూ చిన్న పిల్లలకు కానిచ్చు పెద్దల వరకు ప్రభావ అందరూ కూడా ప్రభావ నిస్తుభ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నేను చేయాలన్నా రవి అన్న నమ్మకం ఏంటంటే ప్రింజలకి రాజా నిపాదాలు పొందనాలు స్తోత్రస్తులు చెల్లించుకుంటున్నాను దేవ అధికాల స్థానంలో తండ్రి అయ్యా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన పరపకేమి పొందనాలు అయ్యా మీకు ప్రేమకే మీ దైకేమి పొందనాలు మరియు విద్య మరింత అయ్యా భద్రపరుచుకునే వారం గాను అయ్యా మీ వైపు అయ్యా చూసి అయ్యా నమ్మకం ఏంటండ్రి మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీ యొక్క కృపను పెట్టి మీ యొక్క దయాన్ని బట్టి మిమ్మల్ని తీసి ఆరాధించేవారు గాను తండ్రి జాగ మహిళిందండ్రి అయ్యా మీ ప్రేమ మీ యొక్క దయక మీ పనులను చెల్లించగల తండ్రి దేవాహి యొక్క విపత్కరమైన పరిస్థితుల్లో అయ్యాకర్జనాల్లో ఎంత భయంకరమైనటువంటి లోపంలో తండ్రి మమ్మల్ని ప్రతిదినం కాపాడుతూ పోషిస్తూ అయ్యా అనేకమైనటువంటి దురాత్మల అనేకమైనటువంటి శక్తులు సాధారణ యొక్క ముఖ్యుల నుండి బంధకాల నుండి మమ్మల్ని విడిపిస్తూ తప్పిస్తూ అయ్యా మీ యొక్క స్వతీయ సంపాద్యంగా దేవ ప్రేంగులు విజ అయ్యా ప్రేంగుల తండ్రి మెట్లుగా మమ్మల్ని కాపాడుతూ వచ్చిన ప్రకృతి ఐకై నీకున్న చెల్లించుకుంటున్నా తండ్రి గస్త నెలంతట్లో సహాయానికై కొత్త సంవత్సరం అంతట్లో లేక మీరు అనుగ్రహిస్తున్న గ్రూప్ కనునాలు ప్రేంగులను తండ్రి మహిళలు జనరేతం అయ్యా నమ్మకం కలి నమ్మికారం మా జీవితాన్ని బట్టి మీద మనకి తండ్రి మహిమ చెల్లెడుగా అయ్యా కొనడానికి సహాయం చేత మహిళలు దిం తండ్రి అయ్యా పిచ్చబండు వాక్యానికి ఎన్ని కొనునాలు తండ్రి అయ్యా చెప్పి ఇరవై అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చిన అర్థం నమ్మకం దేవ మీరు దైవ మా చిత్తాంతం మా యొక్క క్షేమాన్ని దేవ ప్రేంగులను తండ్రి ఆశీర్వాదాన్ని అయ్యా సమాధానాన్ని ఇచ్చిన అర్థండి అయ్యా ఇంత గొప్ప దేవుడిగా అయ్యా అంత గొప్ప దేవుడిని మా జీవితాల్లో కలిగండి కృష్ణానికి అందుకే నీ కొందనాలు ప్రంగులకిన రాజా వార్త పరిచారకులుగా మమ్మల్ని ఏర్పాటు చేసిన తండ్రి యాడ్కులుగా నిజమైన ప్రేంగుల తండ్రి బూర ఊరేవాణిగా అయా నమ్మకమైన తండ్రి మీ యొక్క రాయబారులుగా ఈ లోకంలో వచ్చిన తండ్రి అయ్యా ఆ విషయాలు మార్చిపోకుండా అయ్యా హృదయాల్లో ఉండటానికి అయ్యా మీ కొరకు నమ్మకమైన ప్రయాస పడేటు మీ కొరకు నిలబడేటు అయ్యా మీ కొరకై నమ్మకం అయిందేవా సాక్షిగా జీవించి జీవితాలు అందరికీ అనుగ్రహించమని ఆయా ద్వారాలు తెరవమని వాడుకోమని ప్రాధాన్యత సమస్తమైన బలహీనతల్ని సమస్తమైనటువంటి లోటుపాట్లని ఆయా శరీర ఆత్మ దేవ నమ్మకం తండ్రి ప్రాణాత్మల్ని ప్రాథిపెట్టుకుంటున్నాను అనుగ్రహించండి సహాయం చేయండి రంగులకి ఇంటి రోజు నమ్మకం అయిన తండ్రి గట్టి గచ్చిన ఆదిలాబాద్ ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ యొక్క పరిచర్ని ప్రతి కొన్ని ఆచరించుకుంటున్నాం తండ్రి ఆరు ఏడు తారీఖుల్లో తండ్రి నిజామాబాద్ తీసుకున్నారు నిజామాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితిని దేవా జరిగిన ప్రాంతాల్లో కంచుకుని సహాయం చేయని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల గింరాజా అంతకుముందు తండ్రి ప్రేంగుల గింటరాజ మారడమిల్లి ఆ ప్రాంతంలో జరిగించినటువంటి ప్రతికాయని ప్రేమలకి రాజా వారు తండ్రి ఇప్పుడు నమ్మకం ప్రేమి తండ్రి అయ్యా ప్రార్థన జీవితం మనం వారు దేవాలను హత్తుకొని అయ్యా మీ కొడుకు అవటానికి సహాయం చేయండి దేవాత్మ జీవితాన్ని అను తెలుస్తూ వచ్చినటువంటి ఈ యొక్క కృపకైనా దేవా అంత నెలల మా యొక్క ఈ యొక్క ప్రజల్లో తండ్రి నమ్మకమైన దేవ తెలుగులు మొత్తంలో తండ్రి మా మధ్య మీరు రాజల ద్వారా అయ్యా బొమ్మలు బలపరుస్తూ మా జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సమృద్ధి మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఇంకా కృపను బట్టి మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి అటు నమ్మక దానికే మీకు అందునాలు చెల్లించుకుంటూ సమయాన్ని కృప చెల్లించు పరిం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతడానికి స్తోత్రమైన అబ్రహాం నిశాక్కుబ్ దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినారు ప్రభా మీకు సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించారు మీకు సమయాన్ని మాకు అనుగరించినారు ప్రభా దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జలుగా కాపాడుకున్నారు ప్రభా మా బ్రతుకు దినట్ట ప్రభావ కృపాములు మా ఇంట వచ్చినాయి అది మేము సంపూర్ణంగా వాగ్దాన్ని మేము విశ్వసిస్తున్నాం వరకు ప్రభావ మీరు మమ్మల్ని నడిపించారు మాకు క్షేమం కలిగిందంటే కేవలం మీ కృపనే నాయన మీ కృపను మాకు తోడుగుంచినారు ప్రభా నీకు అన్నాలేసయా మరోసారి ప్రభావ మమ్మల్ని ఎంతగా మీరు బలపరిచినందుకు నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు పెంచుకోవటం గొప్ప దేవేస మీరే మాకు కాపురిగా ఉన్న ప్రభావ ఇంతకాలం వరకు మీరు నడిపించిన ప్రభావకు వందాలేసయ్యాక విధానాల ప్రభావం చూపించిన ప్రభావికు వందాలేసయ్యా నా దేవ దేని విషయాలు మేము భయపడుకున్న విశ్వాసంతో ప్రభావ మా ముందు నుంచి వున్న గురి ఎద్దుకు పరిగెత్తాల ప్రభా నా దేవా నా ప్రభా అనేకులు ప్రభావ తన దావిద్రాజు అన్నట్టు ప్రభా నా తన్నే ఇసువా నా ప్రాణం ఆయన సేద తీర్చున్నాడు చెప్తుంది ప్రభా ఎస్ అయ్య నా ప్రభా తన్ని మా ప్రాణాలు మీరు సేదించినారు మమ్మల్ని ఎంతగానో ఆదరించిన ప్రభా నీకు వన్నాలు ప్రభా మీ ఆధరణ మాకు నీకు వన్నాలు ప్రభావ రెస్టరేషన్ మాకు ఇచ్చిన నీకు వన్నాలు ఎస్ నా తన్ని నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ అది తిరిగి ప్రభా మా జీతాలు మీరు నెరవేర్చిన ప్రభా మేము ప్రభా నీకు రెస్టరేషన్ మీ మీ నామందు చేయాల ప్రభా నా తన ప్రతి ఒక్కరు ప్రభావ వాళ్ళ ఆత్మల తల్లి విడుదల పొందాల బంధకాల నుంచి ప్రభావ ఓ దేవ ఈసరీ బలహీన నుంచి ప్రభావ ఓ పాపం నుంచి వాళ్ళంతా విడుదల పొందాల ప్రభా రెస్టరేషన్ తల్లి ఈస మా ద్వారా మీద జరిగిస్తారు ప్రభావ నీకు అందాల ప్రభావి లో చేస్తున్నారు నీకు అందాలిస్ తిరిగి మా జరిగిస్తారు మీరు మాతో మాట్లాడనారు ప్రభావ నీకు అందాలేసయ్య ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ఈ యొక్క విషయాలు తెలియకున్న ప్రభావ ఎంతో మంది ప్రభావ తల్లి ఈసించలేక నశించిపోతున్నారు నాయన కనికరించమని ప్రాధిష్టం పత్తి ఒక బిడో ప్రభా పత్తి కాపరి ప్రభావతి శివకుడు ప్రభావి సత్యని తెలుసుకునే ప్రభా అనేకుల రెస్టరేషన్ దయచేయాల ప్రభావ సంపూర్ణ రెస్టరేషన్ మీ వాళ్లే సాధ్యం అది మీరు మాలో ఉండి చేస్తారు ప్రభా నీకు అన్నాలిస మమ్మల్ని వాడుకోమని ప్రాధిష్టమైన మీరు అక్కడ భగత ప్రభావం సిద్ధపడే ప్రభావ అనేకులు మేము సిద్ధపరచాలా ఎంతో మంది ఆత్మను ఈ లోకంలో ప్రభావ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తానే ప్రభావ వాళ్ళ ఆత్మలు మూలుగుతూనే ప్రభా మమ్మల్ని ఎవరు విడిపించగలడు ఈ యొక్క బానిసత్వం నుంచి ప్రభా అని ప్రభావ వాళ్ళు ఎంతగానో వేధిస్తున్నారు ప్రభా దేవుని కుమారుల ప్రత్యక్షత ప్రశత కొరకు ప్రవా సృష్టి మిగిలి తేరి ఆశాన్ని వాక్యం చేస్తున్నాం ప్రభావ రోజులక్ష్మి పత్రికలో ప్రభావ ఆయన వాళ్ళ ఆత్మను ఘోషిస్తానే ప్రవా అది మా ద్వారా ప్రభావి రెజస్టరేషన్ చేస్తాను ఈ వాక్యం ద్వారా రోజు మాత్రం మాట్లాడారు దాన్ని నీకు వంద ప్రభావ నీకు కృతజ్ఞతలు అర్పించుకోవడం పరిశుధ్రతని అలాంటి స్థితికి ఎదగాలమే నిలబడి ప్రవా ఆయన అనేక ప్రభావితం నడిపించాలా ప్రభావ నా తన ఏసంటే కృప్రమ కనిగిరించాలంటే అభిషేకమా కనిగిరించండి ఇంకా పరుశుధాత్మ అభిషేకం సంపూర్ణ నింపని ప్రభావ తన అడిగివారికి కొలత లేకుండా ధారాలంగా కుమ్మరిస్తున్నారు ధారాల మేము పొందుకోవాలా పొందుకున్నప్పుడే ప్రభా ఈ ఆత్మ నిర జీవాన్ని మేము కంట్రోల్ తీసుకోగలం ప్రభావ ఆయన మీ ఆత్మతో మా ఆత్మ కలిసిపోవాల ప్రభావ సంపూర్ణంగా మేము మీకు సరెండర్ అయిపోవాలా ప్రభా నయన అలాంటి అభి అలాంటి ఆత్మీయమైన అనుభవం లేక నడిపించమని ప్రధిష్టమైన గొప్ప దేవ శారీరకమైన అసహించుకోవాలా ప్రభావ దుష్టుడు ప్రభావి ఎంత భయంకరంగా పనిచేస్తుంది ప్రభావా దేవుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది ప్రావా నా దేవ ప్రభావ వాడిని గద్దిస్తాను వేస్తరిస్తున్నాడు ప్రభావ వాణ్ణి తొక్కే శక్తి మీరు మాకు ఓ ప్రభావ తను మీ బిడ్డలని మా చేత వాడిని తొక్కిస్తారు ప్రభావ నా దేవాస్తు ప్రభానా తన్ని ప్రభావిని వాడు నశింపుది అంటే మీరు అవసరం లేదు ప్రభావ నా బిడ్డలతోనే తొక్కిస్తాను మీరు ప్రభావ మీరు అన్నారేస్తూ ప్రభావ పౌలు ఒక విషయం జ్ఞాపం చేస్తున్నాడు సమాధానకర్త దేవుడే సాతాను మీ కాలకి నిశ్చితిగా దుఃఖిస్తానని వాకించుతుంది ప్రభా ఓ ప్రభావ్ని వాడిని ప్రవాణ తన్ని వాడిని తొక్కేసేలా ప్రభావ ఎంతో మంది ప్రభు అడ్డగిస్తారు ఎంతో నాశనం తీసుకోవాలి వాడిని అడ్డగించాల వాడిని ప్రభావతని వాడి బంధకాల నుంచి మనుషులు మేము విడుదల పొందాలి వల్ల ఆత్మలను ప్రభావం మేము రక్షించాలా మీ సెంతకు నడిపించాలా ప్రభా పాత నిబంధన కాలంలో ప్రభావ మిఖాయిల దూత ప్రావా సైతాన్ని అడ్డగించిన ప్రభావాన్ని ప్రార్థన చేస్తుంటే వాడు ఆ ప్రార్థనకి జవాబు వాడు అడ్డగించిన ప్రభా మధ్యాకాశంలో ప్రభా నాయన ఇస్త ప్రా గాబ్రేల దూతను అడ్డగించిన మికాయలు వచ్చే ప్రభావ ఓ ప్రవాన్ని విడిపించిన ప్రభావా సైతాంతో యుద్ధం చేసిన ప్రభావా కాబట్టి ప్రభా తన కృత నిబంధనకు వచ్చే వరకు ప్రభావే ఆ దూత లాగా మిఖాయిల దూత లాగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు సైతాన్ని శక్తి మీరు మాకు అనుగ్రహించారు ఓ ప్రభా సైతాన్ని ఎదుర్కొనే శక్తి మీరు మాకు అందరికి ఇచ్చినారు రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడకి మీరు అనుగ్రహించినారు ప్రభావ ఈ రోజు కూడా మనుషులు అది స్థితిలో ఉన్నారు ఓ ప్రవాణ తండ్రి వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకుని ప్రభావ ఈ సత్యం తెలుసుకుని ప్రభావ దాన్ని అమలు పరుచుకునే విధంగా ప్రతి ఒక్క బిడె తయారు చేయమని ప్రభావ ప్రార్థిస్తామైనా నా దేవా నా ప్రభావ సైతాన్ మీద ప్రభావాన్ని యుద్ధం చేసే శక్తి మీరు పవర్ మీరు మాకు ఎంతో సైతం అయినా వాళ్ళు ఎవరైనా సరే ప్రభావ తండ్రి చేసే ప్రభావాన్ని జయించే శక్తి మీరు మాకు అనుగ్రహరించారు మీకు మీకు పవర్ మీకు అభిషేకా మీరు మాకు అనుగ్రహించినారు పభ సైతాన్ ప్రవాణడు మనుషులు చెరకొని పోతే వాడు బంధకాల్లో పని తర్వాత మనుషులు కొట్టిమిట్లాడుతున్నారు ప్రభావ ఏది సత్యం ఏది అవ్వదు వాడు కన్ఫ్యూజ్ చేసేసిన ప్రభావ వాడు మోసగించిన ప్రావ అవన్నెట్లా మోసగించు ఈ రోజు క్రైస్తవ సంఘాన్ని అంతా మోసగించండి ప్రభావ ఆత్మీమైన విధానం వాడు మోసగించి ప్రభావ రకరకాల బోధులతో పిచ్చి పిచ్చి కళలతోని ప్రభు మనుషులు మోసగిస్తుంది నైనా ఈశ్వరు మోసంలో పాడుకున్న ప్రతిదీ మేము వివేచించాలా ప్రతి ఒక్క వివేచనవరం దయచే ప్రాదిష్టమైన గొప్ప దేవ మీరు మొదట మాకు ఏ దర్శనం ఇచ్చినవో మా సేవ జీతం ఎట్లా ఆరంభవుతుందో అది సత్యం ప్రవ్వా వెనక వచ్చినంత అబద్ధం ప్రభావ దుష్టుడు ఆ రీతికి డైవర్ట్ చేస్తున్నా గర్దిస్తాను ఏ సీకరిస్తున్నాము ప్రవ నా తన మీరు బలపచ్చాం ప్రభావ సోలిపోకుండా ప్రభావ కుంగిపోకుండా విశ్వాసంతో ముందుకు సాగిపోలే ప్రభావ నా దేవ నా ఎన్నో అద్భుత కాలంలో మా జీతాలు మీరు చేసినారు ప్రభా అతన్ని పచ్చకగల జోట్లని నడిపించారు ప్రతి దినం మీకు తాజా మనను మీరు మాకు ప్రతి దినం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు నీకు వందాలి ప్రభావ వాళ్ళు ఎంతో తృప్తిపరుస్తున్నారు మీ జీవవాక్యంతో మమ్మల్ని బలపరుస్తుంది కానీ నీకు వందలు ప్రభావ గొప్పదేవ ఎంతో మంది ప్రభా నా తండ్రి ఏ సైనా తన జీవవాక్యం ఆయన క్షీణించిపోతున్నాయి ప్రభా అరణ్యము ఎండిపోతున్న ప్రభావ జీవజలం లేక ఎండిపోతున్నారు వాళ్ళ ఆత్మలు ఎండిపోయిన ఎముకలుగా పడి ఉన్నాయి ప్రభావ అతన్ని వాళ్ళకి తిరిగిమే జీవం తీసుకొని రావాలా మీ వాక్కు ప్రభావ వాళ్ళు మేము అప్పుడే ఆ జీవం పొందుకునే ప్రభా ఒక సైన్యం లాగా నిలవాలా నా దాన్ని అలాంటి వాక్ను మీరు మాలో పెట్టండి అలాంటి సత్యాన్ని మీరు మాకు అనుగరించిన ప్రతి చోట్ల ప్రభావం మీకు జీవాన్ని మేము ప్రకటించాల ప్రభావ నీకులు ఆ జీవం పొందుకునే ప్రభావ తిరిగి లేవాల ప్రభావ నా దేవాద ప్రభా సవారి లాగా ఉన్న ప్రభావాన్ని బ్రతికింపచేయండి ఆత్మలో ప్రభావాల చనిపోయిన వాళ్ళ ప్రభావ శరీరంలో బతుకున్నారు కానీ ప్రభావ ఆత్మలో చనిపోయిన వాళ్ళు ప్రభా తిగి మీ జీవం ఇటానికి లోకాన్ని రెస్ట్ చేసినారు ఆ యొక్క బాధ్యత మీరు మాకు అనుగ్రహించిన ప్రభావానికి తిరిగి ప్రభా మీ వాక్యాన్ని మేము జీవం అని మేము ఊదాలా ప్రభావ మీ వాక్యాన్ని వాళ్ళకి మేము ప్రకటించాల ప్రభావ నైనా ఇస్తాన ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఎంత మోసం ప్రభావ అక్కడ విస్తరించిపోతుంది ప్రభావ తెలియకుండానే మోసగిస్తున్నాడు ప్రభావడు ఆయన ఈసే ప్రభాడు ఎంత కుయ్గా మోసగిస్తున్నాడు ప్రభావ ఇప్పుడు అంతగా మోసగిస్తున్నాడు ప్రభావం గ్రహించలేసేపు స్థితిలో ఉన్నారు మనుషులు ఈ రోజు ప్రభావ నా తన్నేస్తే ప్రభావ మీ జ్ఞానాన్ని మాకు అనగరించు మీ జ్ఞానం లేకుంటే మేము నశించిపోతాం ప్రభావ ఆయన ఎందుకు ఈ లోకం అంతా అంటే కేవలం మీ జ్ఞానాన్ని తృఢీకరించడం వల్ల ప్రభావ సొంత జ్ఞానంతో సంత నేను వాళ్ళు ఆ రీతి చేస్తూ ప్రభావ మీకు జీవన జ్ఞానాన్ని విడిచిపెట్టినారు ప్రభావ అందుకే ప్రభావ దయ్యాల జ్ఞానం వచ్చి మనుషులు పట్టింది ప్రభావ ఈ రోజు భయంకరంగా ఆ అదే తాండవిస్తున్న ప్రపంచం అంతా తండ్రి మాకైతే ప్రభావ మీ నుండి జ్ఞానం మా కావాల ప్రభావ పరలోకి నుంచి జ్ఞానం అది సమాధానమైంది పవిత్రమైంది పరిశుద్ధమైన ప్రభావ జ్ఞానం మేము పొందుకునే ప్రభావ మీ పరిశుద్ధతులకి ప్రతి ఒక్కరు మేము సహాయపడండి నా దేవ నా ప్రభావ అనేక ప్రాంతాలలో ప్రభు నా తిని తండ్రి ఈసారి ప్రాంతాలు ప్రకటించడం ప్రభావ ఎంతో మంది ప్రభావం ప్రకటించిన ప్రభావ బిడ్డలు మరోసారి జ్ఞాపకం చేసుకుని మీ పాదశ తీసుకొస్తున్నాం ప్రభావ మీ కనికరిని చూపించిన ప్రభావయితే మీ ప్రాంతాలు అడుగు పెట్టిన ప్రాంతాలంటే రక్షణ మార్గం దేవుని ప్రభావ మమ్మల్ని ఎంతగానో ఆదిత్యం ఇచ్చిన ఎంతగానో స్వీకరించిన ప్రభావ వాళ్ళ జీవితాలలో మీరు కార్యాలు జరిగించాన్ని రక్షణ మార్గం దండి మీ చిత్తం అయితే మరోసారి ప్రభావకు వెళ్ళేలాగ కృపద ఇచ్చేయండి ప్రభావందరూ రక్షణ మార్గం దాని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభా ఆ దిలాబాద్ ప్రాంతంలో చనిపోయినప్పుడు ప్రభావ ప్రాంతాల్లో ప్రభు ఎన్నో గ్రామాలకు వెళ్ళిన ప్రతి ఒక్క గ్రామం ఎంతగానో ప్రేమతో స్వీకరించింది ప్రభావ ప్రతి గ్రామాలకు రక్షణ ఇచ్చండి అక్కడ పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులంతా కదా దురాత్మలు ప్రతి డీమన్ స్థితి క్రీస్తులను గద్దిస్తున్న దృష్టి శక్తులంబాన్ని విచ్చిపెట్టుకోమని ఆగ్రహిస్తున్న ఏసుక్రీస్తు నామూల ప్రతి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్న ఆయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూల హొప్ప కార్యం జరిగించండి ఆ రీతిగా ప్రభా తన రత్నకు మనం ప్రార్థా చేస్తాం ప్రభుత్వ ఎంతగానో తీర్మానించుకుని ప్రభావ సేవ చేస్తాను ప్రభావ యాక్సిడెంట్ ప్రభావ దుష్టుడు ప్రభావం అడ్డగించిన ప్రభావాన్ని గర్దించమని నా తన బిడ్డ చుట్టూ మీకు కంచిన ప్రభావా పరిచయం చేస్తాను ఎన్ని దుష్ట శక్తులు అక్కడ ఆ బిడ్డకు ప్రభావి ప్రొటెక్షన్ అని గురించి మీకు పశుదాత్మ అభిషేకం దయచేయండి సంపూర్ణంగా ప్రభావం మీ ఆత్మతో నింపబడాలి ప్రభావ ఆయన ఈసారి మీరు విజయం పొందే బిడ్డగా మీరు ప్రార్థన శక్తి బిడ్డకు దయచేది ప్రభావ నా తన ఇసుక బిడ్డను తాకా స్పష్టపరచండి ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచు మీ దూతల కాపులు ఇచ్చాను ప్రభావ ఆ కుటుంబాన్ని ఇంకా మీరు బలపరిచిన ప్రార్థనలు ఆరాధనలు మీకు శక్తిని పొందుకునే బిడ్డగా తయారు చేయను ప్రభావ తన పరిచయం దీవించి ఆస్వాదించండి బలపచ్చామైనా ఆ యొక్క విషయాలు భయపడుకున్నప్పుడు విశ్వాసంతో ముందుకు పోయి పెట్టగా తయారు చేసి అతను బయలు ధైర్పచ్చని బలపర్చని ప్రభావ మీకు నూతనమైన అభిషేకం దించండి ప్రభావతని నీకు అన్నానేస విజయ మీరు జ్ఞాపకం చేసుకుని బలపచ్చని ప్రభావ కొద్దిగా తల నుంచి రక్త ప్రోక్షను దాన్ని ప్రతి అనారోగ్యాన్ని ఏసు గర్దిస్తున్నా నరము అన్నపిస్తున్న ప్రతి విచిరాని ప్రతి అనారోగ్యాన్ని ఏసుక్రీస్తున్న గద్ద విడిచిపెట్టుకోమని ఆగ్ నమిస్తున్నాను ఏసుక్రీస్తు నామున హలూయత్ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున హలలియ మీరు స్వస్థ పచ్చని తన కుటుంబం మీద కాపులు దాడు ప్రవ గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు మీ దీవించి ఆస్వాదించండి మీ నూతనమైన అభిషేకం దాన్ని ప్రొటక్షన్ దాని పిల్లల చుట్టూ మీకు కంచి వేయండి ప్రవ్వా మమ్మల్ని ఏం చేయాలి పిల్లల మీద పడుతున్నాడు కుటుంబాల మీద పడుతున్నాడు వాడు ఏసిన వాళ్ళు గద్దిస్తాను ఇప్పుడు ప్రతి కుటుంబం ముట్టడానికి వీలేదు కవితా ఏసు పిల్లలు కూడా ముట్టడానికి వీలేదు అనారోగ్యాలు ప్రతి రోగాలను ఏసు క్రీస్తులను ప్రతి కుటుంబాన్ని చుట్టూ విడిచిపెట్టి పోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏసుక్రీస్తు నామన్నా ప్రవ్వా మీరు గొప్ప కార్యం జరిగింది కాపాడండి మీరు భద్రపరచుకున్న ఈ శ్రమల వల్ల ప్రభావ ఎవరు కదిలించబడకుండా ప్రవా అతి బిడ్డ ప్రభుత్వ స్థిరంగా నిలబడాలా మా ప్రయాసం వ్యర్థం కాదని మీరు అన్నారు ప్రవా మీ కొరకు మేము ప్రయాసపడాలశించిపోతున్న ఆత్మలు కూడా మేము ప్రాయసపడాలా భారాన్ని మీరు మాకు అనుగ్రహించినారు అది మీరు సంపూర్ణంగా నెరవేర్చుకోవాలా మా కాలం ముగించక ముందు అలాగే సేవా జీవితాలు అందరూ నడిపించండి ఎత్తువైన వాక్యమారు భద్రపరుచుకొని నెమరి వేసుకోవాలా ప్రభావ ఇక విధానాలు మేము అనేక నేర్పించాలా ప్రభావ ఇంటర్ప్రిటేషన్స్ అనేక చూపించాలా ప్రభావ తల్లి వల్ల మీ అర్థమయ్యేలాగిన వాటి మీ వాక్యం ప్రకటించాలా అలాంటి ఆత్మను మీకు అందరికి అనుగరించి నడిపించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరికి సాక్షులు పెట్టుకుని రాక మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో నాయన ఏసీ క్రీస్తు పరిశుద్ధం నామూన ప్రార్థించున్నాము తండ్రి ఆమె ప్రార్థన ఇంతరకు మీరు చూపించడానికి అవకాశంగా తీసుకోవాలని బారిన పడే పడకుండా కాపాడమంటున్నారు మీరేతన బాధ్యసరగా కాలేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అస్కరమ విషయం అనేట్ల ప్రేమ చల్ చేస్తున్నాను విక్రమించలేము చేస్తారు సరిపోయి మీకు ఖర్చు ఉండబడి మనుషులకి మళ్ళీ రెజిస్టరేషన్ ప్రాసెస్ పాల్పడులాయటించి ఏ సూకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను మన పగని ఏ శ్రీ క్రిస కృప సమాధానం నడిచింటే మనందరికి సదాన్ హాలియాన్న అందరికీ